ఓకే మనం ఎక్కడున్నాము పన్నెండో శ్లోకం పూర్తయింది పదమూడు కూడా పూర్తయింది ఏమన్న పద్నాలుగు మంచి శ్లోకం అన్నాము త్వేత మహతి సందనే స్థిత మాధవః పాండవచ్చైవ మాధవ పాధవ అంటే శ్రీకృష్ణుడు మా అంటే లక్ష్మీదేవి లక్ష్మ్యాన ధవ అంటే భర్త సో లక్ష్మీపతి లక్ష్మీపతి అంటే శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారము అంటే మాధవే ప్రయోగం ఆ విధంగానే నిర్దేశం చేస్తారు మహాభారతంలో ఆయన ఒకరు రెండవవాడు పాండవ పాండోహు పుత్ర పాండు మహారాజు యొక్క కుమారుడు అర్జునుడు సో పాండవులు ఐదుగురు పాండవ అంటే ఐదుగురులో ఏ ఒక్కరికైనా వర్తిస్తుంది బట్ స్టిల్ పాండవానాం ధనంజయ అని అంటాడు అధ్యాయంలో విభూతి పాండవులు ఐదుగురైనా వాళ్లలో ప్రముఖమైన వాడు అర్జునుడు ఆ అర్జునుడు నా సో కాబట్టి పాండవ అనేది మరి ఇంక ఏ విశేషణమూ లేకపోతే అర్జును సూచిస్తుంది సో మాధవః పాండవశ్చైవ ఈ కాంబినేషన్లో ఒక శోభ విశేషము గలదు ఎలాగంటే భాగవతంలో రెండో స్కంధంలో అనేక అవతారాలను వర్ణించారు విష్ణు యొక్క అవతారాలు ఇరవయో ఇరవై నాలుగో ఎన్నో వర్ణించారు ఒక అధ్యాయంలో దాంట్లో ఒక దాంతో చిత్ర చిత్రాలని అవతారాలన్నీ వస్తాయి అవతారం అని దత్తాత్రేయ అవతారం సనత్ కుమార సనక సనందన సనాతన నలుగురు కలిపి ఒక అవతారంగా వర్ణిస్తారు అవతారం అంటే కేవలము రాముడు లేకపోతే కృష్ణుడు అని ఒక్క స్వరూపంగా ఉండటం అన్నది మామూలు దట్ ఈస్ ది జనరల్ థింగ్ కాని నలుగురు వ్యక్తులుగా ఒకే ఒకే విష్ణువు ఒకే అవతారంలో నాలుగు రూపాలుగా అవతరిస్తాడు అది కూడా సంభవమే విష్ణు పరమేశ్వరుని అవతారాలు అనేకము దాంట్లో ఇటువంటి విలక్షణమైన అవతారాలు కూడా ఉన్నాయి ఇంకో అవతారం ఒకటి ఉంది దాన్ని నరనారాయణ అవతారము అంటారు ఇది సింగిల్ అవతార విష్ణువు నరుడు నారాయణుడు అనే రూపంగా అవతరిస్తాడు చాలా వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ హైలీ సింబాలిక్ ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు అనుకోండి పూజింపబడేదెవరు ఈశ్వరుడు పూజించేవాడెవరు పూజించేవాడి యొక్క యథార్థ తత్వం ఏమిటి పూజించేవాడిని మీరు దేహము భావన చేసినట్లయితే దేహం అనగా పంచభూతాలు పంచభూతములు ఈశ్వరు నుంచే ఆవిర్భవించే లేకపోతే పూజించే వాడిని ప్రాణము ప్రాణి అని మీరు అన్నట్లయితే ప్రాణము అనేది ఈశ్వరుడే సో ప్రాణం దృష్ట్యా కూడా ఈశ్వరునితోటే సర్యవసానము ఈశ్వరుడే ఆ రూపంగా ప్రకటమయ్యేడు లేదా మీరు చైతన్యము అన్నట్లయితే తృష్టవా తదేవాడు ప్రావిశదు సో ఈ జగత్తులో ఎక్కడ మీకు చైతన్యము కనబడినా అది ఈశ్వరుని యొక్క అభివ్యక్తియే అభివ్యక్తి అంటే తెలిసినది ఆ పదం ఎక్స్ప్రెషన్ సో ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఎక్స్ప్రెషన్ సార్ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అదే అభివ్యక్తం అవుతూ ఉంటుంది సో అభివ్యక్తి అంటారు ఎక్స్ప్రెషన్ సో ఉపాధిని బట్టి అభివ్యక్తి మారుతుంది ఫ్యాన్ ఉపాధిలో ఎలక్ట్రిసిటీ గిరగిర తిరుగుతున్నట్టుగా మెకానికల్ ఎనర్జీగా ఎక్స్ప్రెస్ అవుతుంది అదే దీపం ఉపాధి ట్యూబులైట్ ఉపాధిలో కాంతి రూపంగా ప్రకటన అవుతుంది సో ఉపాధిని బట్టి అభివ్యక్తి మారుతుంది కానీ ఉపహితము అభివ్యక్తమవుతూ ఉన్నది అది ఒక్కటే ఫ్యాన్ ఉపాధి ఉపహితం ఏమిటి ఎలక్ట్రిసిటీ ట్యూబులైట్ ఉపాధి ఉపహితం ఏమిటి ఎలక్ట్రిసిటీ టీవీ ఉపాధి ఉపహితమైన ఎలక్ట్రిసిటీ హీటర్ ఉపాధి ఉపహితం ఎలక్ట్రిసిటీ రెఫ్రిజిరేటర్ ఉపాధి ఉపహితం ఎలక్ట్రిసిటీ సో ఉపాధులు మారుతాయి ఉపహితం ఏకరూపంగా ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తులో సకల ప్రాణిదేహములు ఉపాధులు ఉపహితమైన చైతన్యము అది ఒక్కటి కాబట్టి ఒక వ్యక్తి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడంటే ఆ వ్యక్తి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు పూజింపబడే రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు భక్తుడు దేవుడే ఈశ్వరుడు పూజింపబడే ఈశ్వరుడు దేవుడే ఒకే దేవుడు ఉపాధుని బట్టి ఉపాధి భేదమే గాని వస్తుభేదం లేదు ఇది ఒక పెద్ద అద్భుతమైన విషం దర్శనము ఇది ఉపనిషత్తు ఉపనిషత్తుల యొక్క స్వాత్మ ఇది ఈ విషం సో దీనిని సింబాలిద్ద భాగవతంలో నరనారాయణ అవతారంలో చెప్పారు ఎంత సింబాలిగ ఉందో చూడండి దేవుడే నరుడు కింద నారాయణుడి కింద అవతరించాడు నరుడు అంటే మనిషి నారాయణుడు అంటే దేవుడు దేవుడే మనిషికి భక్తుడి కింద ఈశ్వరుడు కింద ఒకే ఈ ఒకే దేవుడు అవతరించింది సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అవతారం సో ఇప్పుడు స్వప్నంలో మీరు దేవుడిని పూజ చేశారనుకోండి మీ చేత పూజ చేయబడే దేవుడు స్వప్నంలో ఎక్కడి నుంచి వచ్చాడు మీ నుండే వచ్చాడు అక్కడ మీరు పూజ చేస్తున్న ఆ పూజ చేస్తున్న మీరు మీరెక్కడి వచ్చారు మీ నుండి వచ్చారు ఒకే ఆత్మ చైతన్యమునందు పూజ చేసే భక్తుడు పూజ చేయబడే దేవుడు రెండో స్వప్నంలో మనకు దర్శనమిస్తుందా లేదా అదేవిధంగా ఈ జగత్తు ప్రకటమైన సందర్భంలో ఈశ్వరుడే నరుని రూపంగా నారాయణుని రూపంగా ప్రకటమైనడు అనే ఒక అద్భుతమైన సత్యాన్ని ఆ అవతారము అనే గాథలో బోధిస్తారు కాబట్టి ఇప్పుడు ఈ యుద్దరంగంలో మాధవుడు పాండవుడు నరుడు నారాయణుడు అక్కడ ఏకత్రా సమావేశమై ఉన్నారు రథంలో సమావేశమయ్యారు సో ఎక్కడైతే నరుడు నారాయణుడు ఇద్దరి యొక్క ఉనికి ఉంటుందో అది అవతారం అవుతుంది పూర్ణమవుతుంది నారాయణుడు నరుడు లేకపోతే పూర్ణత్వం లేదు నరుడు నారాయణుడు లేకపోతే పూర్ణత్వం లేదు ఇట్స్ అ డైపోల్ డైపోల్ లో రెండూ ఉండాలి సో భక్తుడు ఈశ్వరుడు రెండు వెలుత్ భక్తుడుంటే ఈశ్వరుడుంటాడు ఈశ్వరుడుంటే భక్తుడు ఉంటాడు ఇద్దరు ఒకే సందర్భంలో వస్తారు ఒకే సందర్భంలో విలీనమవుతాం సో పరమాత్మతత్వము రెండింటికే అతీతంగా ఉంటుంది సో ఆ ఇక్కడ ఈ రథమున్నదే ఈ యుద్దరంగంలో ఉండే రథము ఈ రథము యొక్క విశేషం ఏమిటంటే దీని ఎందు నరుడు నారాయణుడు సమావేశమైన అంకేతనే మహాభారతంలో ప్రతి పర్వానికి ముందు ఈ ప్రార్థన చేస్తారు నారాయణం నమస్కృత్య నరం చేయ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ముందు నరనారాయణలకు నమస్కారం చేసి ఆ తర్వాతనే తరువాత జయం ఉదీరేత్ జయమంటే మహాభారతం అని పేరు మహాభారతానికి జయము అని పేరు మహాభారతాన్ని బోధించవలండి జయము అనే పేరులో ఉండగా దాని ఎందు ఇరవై వేల శ్లోకాలుండేవి మహాభారతం ఆ తర్వాత ప్రక్షిప్తాలని వని వని జోడించి లక్ష శ్లోకాలయ్యింది జయము అనే లెవెల్లో ఆ స్థితిలో దానికి ఇరవై వేల శ్లోకాలున్నాయి ఆ రకంగా మనకి గ్రంథాల్లో ప్రమాణాలే కనపడతాయి ఫస్ట్ సో ఈ శ్లోకము హైలీ సింబాలిక్ అందుకోసం చెప్తున్నా ఎలాగ కాంటెక్స్ట్ లో ఉన్నది కురుక్షేత్ర సంగ్రామం అవుతోంది అక్కడ రెండు సేనలు కూడా మోహరించి ఉన్నాయి వాటి మధ్యలో యుద్దం చేయడానికి ముందు నో మ్యాన్స్ ల్యాండ్ అని ఉంటుంది ముందు నో మ్యాన్స్ ల్యాండ్ ఇప్పటికీ ఉంటుంది ఇప్పుడు కూడా బోర్డర్స్ మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఫెన్స్ కట్టుకున్నారు వాళ్ళు ఫెన్స్ కట్టుకోలేదు ఎందుకంటే ఇటు నుంచి అటు ఉండదు ఫెన్స్ ఎందుకు కట్టుకోవడం మనమే కట్టుకోవాలి ఫెన్స్ అటు నుంచి ఇటు ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు కూడా ఫెన్స్ కట్టుకున్నారు అనుకోండి మనం చూసి అప్పుడు ఈ ఫెన్స్ ఆ ఫెన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది సమ్ హండ్రెడ్ మీటర్స్ ఎంతో గ్యాప్ పెడతారు That is what is called no-man's land. So, a no-man's land is in Purukṣetra-sangrāma. Now, this ratham is a no-man's land. That is Rabotona-prasanna. So, in Jevana-sangrāma, in this deha-mone ratham, narudu, narāyindu, it is here. Deha-mone ratham, two pākṣulu, dvāsu, pārnā, sa-yujā-sakāyā. These two pākṣulu, ఈ దేహమే రథం అండి ఇదే రథం ఆత్మానం రచినం విద్ది శరీరం రథమేవతు ఇది పెద్ద దృష్టాంతం రథ దృష్టాంతం అని చారిట్ మెటఫర్ వరల్డ్ ఫేమస్ మెటఫర్ పాశ్చాత్యులందరూ కూడా ఈ మెటఫర్ ని చాలా ఎప్పుడు షేడ్ చేశారు సరే మన దగ్గర ఎలాగో ఇక్కడే చేస్తారు సో ఈ రథ దృష్టాంతము చాలా విశిష్టమైన దృష్టాంతం ఈ రథము మహిమ ఏమిటంటే దీంతో నరుడు నారాయణుడు ఇద్దరు ఉంటారు ఇప్పుడు మీరు ఒక సాధకునిగా ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిగా ఉన్నారు ఇప్పుడు ఈ పరిచ్ఛన్నమైన వ్యక్తికి ఆశ్చర్యమేది పరిచ్ఛన్నమైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు ఈ దేహమునందు ప్రకటన ఉన్నాడు ఓకే ఇప్పుడు మీరు ఆరాధించే పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు తువి హృదయంలో ఉన్నాడు నిన్న మీకు మనం చేశాను ఉండకల్లో ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ది సెల్ఫ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ జర్నీ సో ఇది చాలా విశిష్టమైన పరిస్థితి ఇది కఠోపనిషత్తులు ద్వాసుపర్ణాదికులు కూడా నేను విస్తారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కఠోపనిషత్తులు లేదా ఉండకల్లో వస్తోంది అయితే మళ్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వాట్ ఎవర్ సో ఈ రథము ఈ శరీరము రథంలో నరుడు నారాయణుడు ఈ శరీరం రథంలోనే ఉన్నాడు ఇప్పుడు మీరు కళ్ళు మోసుకుని భగవంతుడిని హృదయంలో ధ్యానం చేశారనుకోండి ధ్యానం చేసే మీరు ధ్యానము చేయబడే ఈశ్వరుడు ఇద్దరు కూడా ఇదే రథం మీద ఉన్నారు అది ఇక్కడ సింబాలిజం మాధవ పాండవశ్చైవ జీవితంలో ఏవో సాంసారికమైన విషయముల వెంట పరుగులెత్తే ఈ వ్యక్తి ఎలాగూ వ్యక్తి లేకపోవడం అనే సమస్య లేదు వ్యక్తున్నాడు కానీ మన జీవితంలో మనము శ్రద్ద వహించాల్సింది ఏమిటంటే నేను తో బాటుగా ఈశ్వరుడు కూడా ఉండాలి జీవితంలోకి ఈశ్వరుణ్ణి తీసుకురావాలి ఈశ్వరుణ్ణి మీరు జీవితంలోకి ఎంత అధికంగా ప్రవేశపెట్టగలిగితే జీవితం అంత సరళంగా సాఫీగా సాగుతూ ఉంటుంది ఎక్కడ ఏ మనం ఈశ్వరుణ్ణి జీవితంలోకి తీసుకురాలేకపోతామో ఆ అంశంలో దుఃఖము మనకు మిగులుత శోకము శోకమోహాలు మిగులుతాయి ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఘటన జరిగిందనుకోండి ఈ ఘటన ఈశ్వరుని యొక్క అనుగ్రహము వల్లనే జరిగింది ఈ ఘటన తాత్కాలికంగా నా మనసుకు నచ్చుబాటు అవటం ఐ డినాట్ లైక్ ఇట్ దాని ఎందు రాగము అపోజిట్ రాగానికి అపోజిట్ ద్వేషం సో ఐ డినాట్ లైక్ ఇట్ సో దాని ఎందు నాకు ద్వేషభావం ఉన్నది బట్ స్టిల్ ఇది జరిగింది అంటే ఈశ్వరుని అనుగ్రహం వల్లనే జరిగింది ఈశ్వరుని అనుగ్రహం వల్ల ఇది నాకు సంప్రాప్తమైనది కనుక దీనిని నేను స్వీకరించి ప్రసాద బుద్ధితో స్వీకరించి నేను యాక్సెప్ట్ చేస్తాను ఎండ్యూర్ చేస్తాను అని వీడు అన్నాడనుకోండి అని వాడు అప్రోచ్ చేయడం అనుకోండి ఇప్పుడు ఇంక దుఃఖానికి అవకాశం లేదు ఈ సహనం అనేది ఏం చేస్తుందంటే ఎండ్యూరెన్స్ ఈశ్వర ఈశ్వర భావనతో మీరు ఎండ్యూర్ చేయాలి ఈశ్వరుడు లేకుండా కూడా ఎండ్యూర్ చేయొచ్చు అది అదో అదొక పద్ధతి బట్ దాని గురించి మనం ఇక్కడ మాట్లాడటం దాని కర్మయోగం అవునా ఈశ్వర భావనతో ఈ ఈ పరిస్థితి మనకి ఈశ్వరుడే ఇచ్చినాడు అది దుఃఖమే ఎప్పుడు దుఃఖము నేను జీవుడను నేను కోరిన ఆపోజిట్ గా ఉంది కాబట్టి దుఃఖము కాబట్టి జీవభావాన్ని దాని ఎందు ప్రవేశపెడితే అది దుఃఖము దాన్ని నేను ఇష్టపడను కాని జీవభావాన్ని పక్కకు పెట్టి ఇది ఈశ్వరుడే కర్మఫల దాత కాబట్టి ఈశ్వరుని యొక్క స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఉన్నది ఈ జగత్తును నడిపించేది ఈశ్వరుడు నేను కాదు ఆ ఈశ్వరుని యొక్క స్కీమ్ లో ఇది నాకు సంప్రాప్తమైనది కాబట్టి దీంట్లో కూడా ఏదో మంచి ఉండే ఉంటుంది తాత్కాలికంగా నాకు ఇది మంచి అనిపించట్లేదు బట్ మంచి ఉండే ఉంటుంది తాత్కాలికంగా ఇది చేదుగా ఉన్నా అని ఉగాది పచ్చ చేదుగా ఉన్నా దీనిలో ఏదో మంచి హితము ఉందే ఉంటుంది వడ్ ఎవర్ దీ కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని ప్రసాద బుద్ధి సో ఈ ప్రసాద బుద్దితో మీరు దాన్ని స్వీకరించారనుకోండి అసలు ముందు ప్రసాద బుద్ది తయారు పెట్టుకోవాలి మనస్సును ప్రసాద బుద్దితోటి నిర్మాణం చేసి పెట్టుకోవాలి అప్పుడు అది దుఃఖం అవుతుంది ప్రసాదే సర్వదు హానిరస్యోపజాయతే అని అది దుఃఖం ఎప్పుడవుతుందో చెప్పమంటారా అసలు ఈ సుఖ దుఃఖము యొక్క సైకాలజీని మీరు గమనిస్తే ఇప్పుడు ఒక ఈవెంట్ ఉందనుకోండి దట్ ఈవెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బి ప్రెషర్ అర్త్ ఘటన తనంత తానుగా సుఖంగాని దుఃఖంగాని కాదు ఆ ఘటన ఆ ఘటనని నేను ఆ ఇంద్రియములతో అనుభవానికి తెచ్చుకోవాలి ఇంద్రియానుభవంలో అది విషయం కావాలి ఆ తర్వాత మనస్సు ద్వారా ఆ ఘటనని నేను అంచనా వేసుకుని ఆ తర్వాత నా జీవభావాన్ని దాంతో ప్రవేశపెట్టి ఇది చాలా బాగా జరిగింది నేను కోరుకున్నట్టే జరిగింది అని వీడంటే అప్పుడు అది సుఖమవుతుంది మళ్ళీ ఘటన జరిగి అది ఇంద్రియానుభవంలో విషయమై మనస్సు ఘటనను అంచనా వేసి అబ్బెఅే ఇది నేను అనుకున్నట్టుగా నేను కోరుకున్న విరుద్ధంగా జరిగింది అని వీడంటే అప్పుడు అది దుఃఖమవుతుంది అంతవరకు సుఖమూ కాదు దుఃఖమూ కాదు అంచేతనే ఒక వ్యక్తి మరణించినప్పుడు అది సుఖమా దుఃఖమా అని మీరు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం లేదు ఒకటికి అది దుఃఖము కాని మరీ ఒకడికి అది సుఖము పాసిబుల్ ఇంకొకరికి ఏదీ కదూ ఓసారి నేను ఒక ఆయన్ని కలిసాను టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే అండి అన్నాడు అంటే ఏమైందో వాటేపండి అంటే ఈవేళ ఒక్క శవం కూడా రాలేదండి నేను చెప్పాడు అతను దాంట్లో బంసీల పేటలో పనిచేస్తాడు ఆ శవ శవయాత్రలో పనిచేస్తాడు ఇవాళ ఒక్క శవం కూడా లేదండి చాలా బ్యాడ్ డే అని చెప్పాడు కాబట్టి యాజ్ సచ్ డెత్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ సెల్ఫ్ ఈస్ నేదర్ ప్లెషర్ నార్ పెయిన్ నేదర్ సుఖ నార్ దుఃఖ సో ద క్రిటికల్ ఫ్యాక్టర్ ఏంటంటే సుఖ దుఃఖాల్లో యాక్సెప్టెన్స్ ఈస్ ది క్రిటికల్ ఫ్యాక్టర్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్ దాన్ని మీరు స్వీకారం అన్నది దట్ ఈస్ ది క్రిటికల్ ఫ్యాక్టర్ స్వీకార్యము అని మీరంటే అది సుఖమైపోతుంది స్వీకార్యము కాదు అని మీరంటే అది దుఃఖమైపోతుంది కాబట్టి స్వీకరించుట యాక్సెప్టెన్స్ దట్ ఈస్ ది క్రిటికల్ ఫ్యాక్టర్ సో మీరు మీ జీవభావాన్ని ప్రవేశపెడితే యు కెనాట్ యాక్సెప్ట్ ఇట్ బట్ జీవభావాన్ని పక్కన పెట్టి ఈశ్వరుణ్ణి కనుక మీరు పిక్చర్ లోకి తీసుకురాగలిగితేటబుల్ ఎందుకని ప్రసాదం ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు ఇచ్చారు మనకి ఈశ్వరు నుంచి వచ్చింది ఏదైనా ప్రసాదమే కాబట్టి ఒకప్పుడు ప్రసాదం తీంటుంది ఇంకోప్పుడు చేదుగా ఉంటుంది అది ఐదు రెండో ప్రసాదాలే కనుక ఇది ఈశ్వరదత్తము కనుక ప్రసాదము అని మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు అది ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్కోర్స్ యు మె నాట్ బి లాఫింగ్ విత్ జాయ్ అండ్ ఆల్ దాట్ బట్ మీరు కృంగిపోయే ప్రసక్తే లేదు యూ లీడ్ యూ ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్ ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేశారో సుఖానికి దుఃఖానికి ఉన్నటువంటి ఆ విభాగము అది తొలగిపోతుంది యాక్సెప్ట్ చేయలేనిది దుఃఖము యాక్సెప్ట్ చేయగలిగినది సుఖము అది కదా విభాగం వీరు రెండింటినే యాక్సెప్ట్ చేయడం ప్రారంభిస్తే సుఖ దుఃఖములకు ఉండేటువంటి ఆ తేడా అది తొలగిపోతుంది తొలగిపోతే వీరు సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి శాంత ఆనంద స్థితిలో మిగిలిపోతారు సో యు వన్స్ యూ ఆర్ ఎబుల్ టు యాక్సెప్ట్ పెయిన్ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్ దెన్ ది బౌండరీ బిట్వీన్ ప్రెషర్ అండ్ పెయిన్ విల్ కొలాక్స్ అంటే you will not know the difference between pleasure and pain and you will abide in lasting happiness yoga know formula ee formula edi chepparu ante jeevitham loki eeshwarunni meeru enta e nilimvaraku teespu ra avutaro anta varaku maatrame meeku sukha shanthulu untayi eeshwarunni teespu raavatalo meeru ibbandine edurukunnatleite to that extent you have to suffer kabatti ee rathamlo jeevu elago unnadu जीवनी तो बाग्ण प्रवेश प्रवेश क्रम क्रम ईश्वर की जीवड़ की स्थाई तेगा जीवस्थाई तीन ईश्वर ओक स्थाई तेगा महात्म साधुसत जीवड़ सुतरा उ इंचुमचु जीवड़ केवलम ईश्वर ईश्वर भावने इंका जीव भाव उोटल शरणागति वहात्म కాబట్టి మన జీవితంలో సాధకుని జీవితంలో మాధవ పాండవశ్చేవ ఈ రథంలో మాధవుడు పాండవుడు రెండూ ఉండాలి పాండవుడు ఎలాగూ ఉన్నాడు మాధవుణ్ణి తీసుకురావాలి నరం నారాయణ నర నారాయణ ఇది నరనారాయణ అవతారం కాబట్టి అవతారం ఉంటే ప్రవేశించుతా దిగుత మన హృదయంలో నారాయణుణ్ణి అవతరింపజేయాలి నరుడు ఆవుడి ఉన్నాడు నారాయణుణ్ణి అవతరింపజేయాలి అప్పుడు ఈ రథము సమగ్రమవుతుంది లేకపోతే ఈ రథము అసమగ్రంగా మిగిలిపోతుంది శరీరం రథమే పోతుంది ఈ రథము యొక్క శోభ ఎప్పుడంటే నరుడితో పాటు కూడా ఉంటేనే శోభ ఇది రథదృష్టాంతం ఈ రథదృష్టాంతంలో ఇంకా అనేక అంశాలున్నాయి మీరు నరుడు ఎలాగో జీవుడున్నాడు సారథి స్థానంలో వస్తాడు నారాయణుడు రథాన్ని రథ చోదకుడు రథాన్ని నడిపి వాడి స్థానంలో వస్తాడు మీరు రథాన్ని నడిపే చోట్ల చోదకుడు కూర్చుని చోట్ల నారాయణుడిని మీరు కూర్చోబెట్టకపోతే ఎవరు కూర్చుంటారో తెలుసినా కాముడు కూర్చుంటాడు రాముణ్ణి కూర్చోబెట్టలేకపోతే కాముడు కూర్చుంటాడు కాముడు అంటే కామన కోరిక అని కామ కోని కోరిక కూర్చుంటే నష్టం వచ్చిందంటే కాముడు కూర్చుంటాడంటే అర్థం శల్యుడు కూర్చుంటాడని అర్థం శల్య మహాభారతంలో ఇద్దరు సారథులే ప్రఖ్యాతమైన సారథులు ఒకడు అది పార్థ సారథి శ్రీకృష్ణ పార్థస్య సారథి రెండోడు కర్మస్య సారథి కర్ణుని సారథి పడిపోరు శల్య శల్యుడి సారథ్యం అనేట తెలుసు ఆ శల్య పదము చాలా దానికి శ్లేషం శల్యము అంటే ముల్లు ముల్లు దిగు ఉంటుంది అది కదిలినప్పుడల్లా మంట పడుతుంది దాన్ని శల్యము అంటారు దీన్నే తెలుగులో సెల అని అంటారు శల్యము ప్రకృతి శెలా వికృతి శెల అనే పదం ఎవరైనా తెలుసుంటే మీకు సెల వేసింది అంటారు సెల అంటే అంతకు ముందు ఆ దుఃఖం ఆ నొప్పి ఏదో వేసుకుంటే తగ్గిపోయి మర్చిపోతాం మనం తక్కువ మళ్ళీ బయటకు వస్తుంది దాన్ని సెల వేయుట ముఖ్యంగా ఈ కేసులు కోర్టు కేసులకి సెల వేసింది అనే ఉంటారు ఇప్పుడు పదేళ్ల క్రితం ఏదో కోర్టు కేసు ఏదో అయిపోతుంది మీరంతా సెటిల్ అయిపోయి దాని గురించి మర్చిపోతారు గమ్ముందు లాయర్ గారి గురించి నోటీస్ వస్తుంది ఒక ఈ కేసు సెలవుసిందండి అని అంటారు అదేవిధంగా మన హృదయంలో శల్యాలు కొన్ని ఉంటాయి ఒక కామన ఉంటుంది శల్యం ఆ కామన తీరకపోతే అదే శల్యంలా మిగిలి ఉంటుంది అంచేతనే అస్తమానం డిజైన్స్ ని ప్రాజెక్ట్ చేసుకుంటూ కూర్చోకూడదు భోజనం చేసి ఖాళీగా కూర్చుని ఇది ఉంటే బాగుండును అదింటే బాగుండు అని కామన్ అలాగా పైకి అనుకుంటూ ఉంటే కామన్ అల్ని నిర్మాణం చేసుకుంటే అవన్నీ శల్యాలుగా మిగిలిపోతాయి హృదయంలో ఎందుకంటే ఫుల్ఫిల్ కావు కదా భోజనం చేసి కూర్చుని ఏమంటే హైదరాబాద్ నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ వేశాట ఎప్పుడైనా సింగపూర్ చూసొస్తే బాగుండును అనుకున్నాడు మంచిదే తప్ప టికెట్ కొనుక్కు సింగపూర్ వెళ్ళి చూసి రావచ్చు చాబడి బాధ కానీ ఆ పని చేసేస్తే ఉండిపోతుంది లేకపోతే నువ్వు మూసు కూడుకోవాలి అలా కాకుండా చూసూస్తే బాగుందో అని మీరు అనుకుంటే అది ఒక శల్యంలో మిగిలిపోతుంది తమస్సు సో పచ్చు సో ఎవరైనా విమానం ఎక్కుతున్నారంటే ఈ శల్యం బయటకు వస్తుంది సింగ అనేప్పటికీ శల్యం బయటకు వస్తుంది అందుకే నేనేదో సమ్ దృష్టాంతాన్ని క్రియేట్ చేసి చెప్తున్నాను సందర్భం వచ్చినప్పుడల్లా ఈ శల్యం బయటకు కాబట్టి జీవితంలో శల్య సారథ్యం ఉండకూడదు काम सारथि कोपसारथि उ शल सारथि अभी उड़ा जीवन पार्थ सारथि पार्थ सारथिए उारथिग माधव पांडवस्व जीवर रथ सारथिस्था में मधवण कुर्चोपेटी ऐसी मधविंटे गीत चर्थ अदालार्चोपेतारे फोटो का भगवदी चलोक सारथि स्थापना శ్రీకృష్ణుని కూర్చోబెడుతున్నారని దానికి అర్థం కాబట్టి ఈ రథ దృష్టాంతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సారథి స్థానంలో శ్రీకృష్ణుని బదులుగా కాముడు రాముడు కాముడు అనుకే శ్లేష కోసం అదే రైమ్ కోసం అంటున్నాను రాముణ్ణి కూర్చోబెట్టాలి కానీ కాముణ్ణి కూర్చోబెట్టకూడదు జీవితాన్ని రాముని బోధకి రాముని మార్గదర్శనానికి అనురూపంగా నడుపుకోవాలి కాని మార్గదర్శనంలో నడవకూడదు ఎందుకంటే శల్య సారథ్యంలో కర్ణుడు సర్వ సమర్థుడై ఉండి కూడా పరాభవాన్ని పొందుతాడు జీవితంలో కామనల సారథ్యంలో జీవితాన్ని నడిపిస్తే మనకి ఫైనల్ గా మిగిలింది పరాభవమే మిగులు నిజనే పెద్ద వయస్సులో కూడా పరాభవాన్ని పొంది మానవులు దుఃఖిస్తూ ఉంటారు ఒకసారి నేను వృద్ధాశ్రమానికి వెళ్ళాలి వృద్ధాశ్రమంలో ఉన్నారు పెద్దలు వృద్ధులు పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా అందరూ కూడా ఏదో ఒక రకమైన విచారంలోనే ఉన్నారు నేను అడిగాను ఎందుకనే అలా ఉన్నారు ఏమండి అని అడిగితే ఏం చెప్పంటారండి ఇంటి దగ్గర ఏమీ అనుకూలం లేక పిల్లలు చెప్పిన మాట వెనక ఏదో ఇక్కడికి అని అంటే నేను అన్నాను పోనీ మంచిదే చేరారు కదా ఇక్కడికి చేరేసిన తర్వాత ఇంకా విచారించటం ఎందుకు మీకు ఒక ఇష్యూ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసింది వృద్ధాశ్రమం ఒకటి ఉండబట్టి దానికి పేమెంట్ చేయాల్సిన సామర్థ్యం మీకు ఉండబట్టి మీరు మరొకళ్ళు పే చేయబట్టి మీకు పిల్లల దగ్గర మనస్సుకు అనుకూలంగా లేకుండా బాధపడుతూ అక్కడ ఉండడం కంటే ఇక్కడ విశ్రాంతిగా ఉన్నారు కదా సో వాట్ ఈస్ ది ప్రాబ్లం సో నవ్ ది ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్ సో యూ షుడ్ బి హ్యాపీ దట్ ది ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్ అంటే పిల్లల్ని చూడాలనిపిస్తోంది దిస్ ఈస్ ది కామన్ సార్ పిల్లల్ని చూడాలనిపించడం ఏంటంటే పిల్లలకి మనల్ని చూడాలనిపించాలి మనకి మన ఇది బతుకున్నంత కాలం పిల్లల్ని చూడమేనా పిల్లల్ని పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చినాక చూశారు కదా ఇంకేం చూస్తారు ఆ తర్వాత వాళ్ళు మనను చూడాలి కాని ఇంక మనం వాళ్ళనేమిటి చూసేది వాళ్ళు మనను చూసి నమస్కారం చేసి ఆశీస్సు తీసుకుని వాళ్ళ వారిని వాళ్ళు వెళ్తూ ఉంటారు మనం దేవుడికి చూడాలి ఇంకా ఇంకెంతసేపు పిల్లలకి వేసేనా చూడ్డాము ఇంకా పిల్లలేం కాదు వరుసతు షోడే ప్రాప్తేత్రం మిత్ర పదార్థ తెరేది పదహారు ఏళ్లు అన్నారు కోనండి పదహారు కాదు పాతికి వేసుకోండి ఇంకో నైన్ ఇయర్స్ బోనస్ వేసుకోండి పాతికో ముప్పయో ఇంకా అక్కడతోటి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి ఇంకా వాళ్ళు మనం చూడాలి మనం వాళ్ళని చూసింది వాళ్ళు సెటిల్ అయిపోతారు ఇంక వాళ్ళు వాళ్ళు పడతారు సో వృద్ధాశ్రమంలో కూర్చున్నాము అంటే చక్కగా భగవద్గీత కుస్సుమహాన్ని ఇచ్చాను వాళ్ళని మీరు సత్సంగం చేసుకోండి అంటే మీరు మీరు మాకు ప్రతి వారం రండి అంటే ప్రతివారం నేను రాలేనండి ఐ లవ్ టు డూ దాట్ బట్ ఏవో పుస్తకాలు పట్టుకొల్లిచ్చి చదువుకోండి మీరు భజన చేయండి సో ఈ విధంగా జీవితంలో రాముణ్ణి మాధవుణ్ణి మన జీవిత రథంలో ప్రవేశపెడితే మీకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి జీవితంలోకి మాధవుణ్ణి తీసుకురావటంలో కష్టమైపోతే ఆలస్యమైపోయి చేతకాకపోతే అంత దుర్భరం అదే గాని ఇంకేదీత కాబట్టి ఈ జీవిత రథంలో మాధవ పాండవశ్చైవ రెండూ ఉన్నారు తర్వాత శ్వేతైర్ హయర్యుక్తే తెల్లని గుర్రమును పూంచిన రథమో ఉన్నారు అంటే ఇప్పుడు గుర్రాలు తెల్లగా ఉంటాయి నల్లగా ఉంటాయి కొంతమందికి నల్ల గుర్రాలు అంటే ఇష్టం అరబ్బీ గుర్రాలని నల్లగా ఉంటే అవి ఇష్టం ఈ గుర్ర పంద్యాలు కాసి వాళ్ళు నల్ల గుర్రం మీద వేస్తారు పందెం తెల్లదాని మీద వేరు ఎందుకంటే నల్లది తెల్లదానికంటే బాగా పరిగెడుతుంది దట్ బ్లాక్ కలర్ దట్ హ్యాక్ ఆర్ బ్రౌన్ దట్ హ్యాస్ సమ్ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ ఎ హార్స్ కానీ ఇక్కడ గుర్రాలు తెల్లటి గుర్రాలే పూంచారు వాటెవర్ మీద రీజన్ దగ్గర తెల్లవున్నాయో అదే తెల్లని గుర్రాలు ఇచ్చారు వాటెవర్ ఇట్ ఈస్ ఈ గుర్రములు ఇవి దాంట్లో చాలా ఇది ఉంది సింబాలిజం ఉంది ఇక మనం చేశాను కదండి భగవద్గీతలో ప్రతి అంశములో కూడా చాలా సింబాలిక్ గా ఉంటుందని సో అతడు పాండవ పాండు శబ్దానికి తెల్లదనము అని అర్థం ఉంది పాండు మహారాజు తెల్లగా ఉండేవాడు అందుకోసం ఆయన ఆయనకి పాండవని పేరు వచ్చింది ఆయన సంతానం అంటే పాండవులు అయ్యారు పాండు ఆ తెల్లదనం ఓ జ్ఞానానికి ప్రతీక సో జ్ఞానమునకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు పాండు మహారాజు ఆయన కూడా తపస్సు చేసుకుని సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకుని తపస్విగానే మరణించాడు కానీ చక్రవర్తిగా మరణించలేదు తపస్విగా మరణించాడు దట్ ఈస్ ఎ గ్లోరియస్ థింగ్ ఇనెమీకే అతని సంతానము వీళ్ళవటం వీళ్లు పాండవ పాండవ శబ్దం చేత వ్యవహరించబడటం ఆ పాండవాలని పదంలో జ్ఞానము అనేది గోచరిస్తూ ఉంటుంది జ్ఞానానికి అక్కడ ప్రాధాన్యత దట్ ఈస్ వన్ థింగ్ కాబట్టి మనం జీవితంలో పాండవులుగా ఉండాలి జ్ఞానానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని అర్థం అదే అదొక సింబాలిజం తర్వాత గుర్రముల ముందు చూడండి ఇది పెద్ద మెటఫర్ ఆ మెటఫర్ ఎలా ఉందో మీరు చూడండి ఆత్మానం రథినం విద్ది యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ది చారియటర్ యు ఆర్ ది మాస్టర్ నాట్ ఈశ్వర ఈశ్వరుడు మాస్టర్ కాదు ఎందుకంటే మీరు ఆ చూడకుని స్థానంలో ఈశ్వరుణ్ణి ఈశ్వరుని యొక్క ఉపదేశాన్ని స్వీకరించడం ఈశ్వరుణ్ణి కూర్చోబెట్టడం అంటే నేను చూడకునే స్థానంలో ఈశ్వరుణ్ణి కూర్చోబెట్టడం మానేసి కాము కూర్చోబెట్టాననుకోండి ఈశ్వరుడు ప్రొటెస్ట్ చేయడు యుంట్ ప్రొటెస్ట్ అదేమిటయా నువ్వు నన్ను కూర్చోబెట్టుకో నేను నీ జీవితాన్ని నడిపిస్తే నీకు చాలా క్షేమం కలుగుతుంది ఈ కాముణ్ణి కూర్చోబెట్టేటి అని ఆయన వచ్చి ప్రొటెస్ట్ చేయడు ఈశ్వరుడు ప్రాసెనిటైజేషన్ లాంటి యాక్టివిటీస్ ఏమి అండర్ ఉపద్రష్టానుమంతా భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్త దేహేస్ పర అని పదమూడోధ్యాయంలో శ్లోకం ఉంటుంది సో దేహేస్ ఈ దేహంలో పురుష పరమపురుషుడు పురుషోత్తముడు ఈశ్వరుడు మహేశ్వర మహేశ్వరుడు ఉన్నాడు ఉండి ఏం చేస్తున్నాడు ఉపద్రష్ట అన్ని దగ్గరగా చూస్తున్నాడు ఉపా అంటే దగ్గరగా ఇంకా ఏం చేస్తున్నాడు హనుమంత ఏమి అన్నిటికీ ఎస్తనే అంటాడు తప్పిస్తే దేన్ని నో అండం నీతోటి నాకు సంబంధం లేదు నేను ఈ కామన వెంట పడతాను ఓకే హీఈ్ నాట్ గోయింగ్ టు ప్రొటెస్ట్ అన్నిటికీ అనుమతి నేను ధర్మాన్ని పాలిస్తాను శుభం ధర్మా అధర్మాన్ని చేస్తాను అస్టు కాబట్టి ఈశ్వరుడు వచ్చి మిమ్మల్ని ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని ఈజ్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ అయినట్టు సూర్యుడు అటువంటి ఈశ్వరుడు అలా సజెస్ట్ చేసేదనుకోండి ఆయనకి రాగద్వేషం వచ్చేస్తే ఈ డజంట్ వర్క్ లైక్ దాట్ సూర్యుడు వచ్చి తలుపులు తీసుకో నేను లోపలికి వస్తే నీకు ఎండగా వెళ్తూ ఉంటుందని సూర్యుడు చెప్పడం తలుపులు తీస్తే లోపలికి వచ్చి ప్రకాశం పంపేస్తాడు సో హృదయంలో ఈశ్వరుడు మీరు మీరు ఎలా అకామడేట్ చేస్తే అలా అకామడేట్ అవుతాడు ఆయన మీరు ఎక్కువ స్థానం ఇస్తే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు తక్కువ స్థానం ఇస్తే తక్కువ ప్రభావం చూపిస్తాడు అసలు ఏ స్థానం పోయినా ఆయనకే అభ్యంతరలేదు సో కాబట్టి సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో ఇక్కడ ద మెటఫరీస్ ఆత్మానం రచనం విధి ఇది నేను చెప్పదవచ్చుకున్నది యూ ఆర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ ఛారిట్ ఈశ్వరుడు కాదు మాస్టర్ కాదు యూఆర్ ది మాస్టర్ సపోజ్ యూ డిసైడ్ నా యొక్క విల్ ఇచ్చాశక్తి ఈశ్వరుని యొక్క విల్ కి సరెండర్ చేసేస్తాను అని మీరు డిసైడ్ చేశారనుకోండి స్టిల్ ఇట్ ఈస్ యువర్ డెసేషన్ నాట్ ఈశ్వర్ ఆఫ్ కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా యూ ఆర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ చారిర్ సో ఆత్మానం రథనం విద్ది శరీరం రథమేవతు శరీరమే రథము పోతే ఇంద్రి హయాన్యాహు మనఃప్రగ్రహమే వచ్చా సో గుర్రములు ఇంద్రిలు కళ్ెము మనస్సు ఇంద్రియములను నిలబెట్టి నడిపించేది మనస్సు గనుక ఆ మనస్సుని కళ్ళెము అనే స్థానంలో వేశారు మనఃప్రగ్రహం ఏవచ్చారు కాబట్టి గుర్రములు ఈ రథానికి గుర్రము ఇంద్రియములు సో ఇక్కడ హయై జ్ఞానేంద్రియములు ఐదు ఇవి గుర్రములు కన్ను ముక్కు చెవి ఇవి గుర్రములు వాటిని గుర్రములను ఎందుకన్నారంటే ఈ శబ్ద రూప రసస్పర్శ గంధములు అనే మార్గములలో అవి పయనిస్తాయి ఇప్పుడు ముక్కు గుర్రం అనుకోండి ఏ ఏ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంది గంధము అనే దారిలో అవి ప్రయాణం చేస్తుంది చెవి శబ్దము అనే దారిలో ప్రయాణం చేస్తుంది నాలుక రసము అనే దారిలో ప్రయాణం చేస్తుంది ఈ విధంగా ఈ ఐదు ఐదు దారులలో ప్రయాణం చేస్తాయి కనుక ఈ ఇములుగా పోల్చినారు ఇక్కడే సింబాలిజం శ్వేత సో ఇప్పుడు గుర్రములు తెల్లగా ఉండడంలో రహస్యమది గుర్రములు నల్లగా ఉన్నాయనుకోండి అంటే మీరు ఇంద్రియముల ద్వారా అధర్మాన్ని ఆచరిస్తున్నారు అన్న గుర్రములు తెల్లగా ఉన్నాయి అంటే ఇంద్రియ వ్యాపారములన్నీ జ్ఞానపూర్ణములై పవిత్రములై ఉన్నది ोट रुचि आस्वाद् का रुचि आज मित्र उ हिति मिता तरीके हितम आरोग्या मैं पुष्टि कल साविक आहार धर्मबद्ध संपादी अधर्म संपादों ఎవరో తల ఎవరినో అన్యాయం చేసి ఆ డబ్బుతో మనమేమో భోగాలను అనుభవించటం అలాంటి పొరపాటు తలలో కూడా చేయకూడదు కాబట్టి హిత హితభుక్ మితభుక్ రతభుక్ సో హిత మిత రత అయినటువంటి ఆహారాన్ని భుజిస్తే నాలుక అనే గుర్రము తెల్లగా ఉన్నది అనర్థం అది తెల్లధనానికి సింబాలిజం కివితో వినీ శబ్దములు సో మనస్సుకి ప్రసన్నతని కలిగించేటువంటి మ్యూజిక్ మనస్సుకి ప్రసన్నతని విజ్ఞానాన్ని అందజేసేటువంటి శబ్దములు మాటలు విన్నట్లయితే అది చెవి అనే ఇంద్రియము గుర్రము తెల్లగా ఉన్నది అలా కాకుండా వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారనుకోండి మీరు ఆ గౌరవం విన్నపడి ఇలాగ వంగి వింటున్నారనుకోండి నల్లగా ఉంది ఆ నల్లగా ఉంది అని లో ఎదర వాళ్లకు వ్యతిరేకంగా గాసిప్ మీరు చేస్తున్నారనుకోండి ఇంద్రియ వ్యాపారము అయోగ్యముగా ఉన్నది అలాగే మిగతావన్నీ కూడా అంటే కాబట్టి ఇంద్రియ వ్యాపారములన్నీ ధర్మబద్ధములుగా ఉండాలి బోటంలా చాలదు అంతటో చాలదు ఇంద్రియ వ్యాపారములన్నీ హృదయంలో సత్వగుణాన్ని పెంపొందించేదిగా ఉండాలి సత్వగుణము ఒక కలర్ వైట్ రజోగుణానికి కలరు రెడ్ తమోగుణానికి కలరు బ్లాక్ కాబట్టి హృదయంలో సత్వగుణాన్ని నింపుకునేట్లా ఉండాలి మీరు చేసి ఉపాసనైనా కర్మైనా ఆలోచన అయినా ప్రవచనం విన్నా ఏం చేసినా మీరు మాట్లాడినా ఏం చేసినా లౌకిక కార్యం కాని వైదిక కార్యం కాని ఏ కార్యం చేసినా ఫైనల్ గా దాని ప్రభావం హృదయంలో సత్వగుణం పెంపొందేదిగా ఉండాలి అప్పుడు ఈ ఇంద్రియం వ్యాపారములన్నీ తెల్లని గుర్రములతోటి పోల్చటానికి యోగ్యములవుతాయి అలా కాకుండా మీరు చేసి వ్యాపారంలో రజోగుణము తమో గుణాన్ని పెంపొందించేవిగా ఉన్నాయనుకోండి అంటే ఆ గుర్రాలు ఎర్రని గుర్రాలు ఎర్రని అంటే అదే రెడిష్ రెడిష్ హ్యూ ఉన్న గుర్రాలు గానీ లేకపోతే నల్లని అరబ్బీ గుర్రముల వంటివి కానీ అవి ఉంటాయి కాబట్టి అది ఆ గుర్రముల యొక్క కలర్ కున్నటువంటి విశిష్టత శ్వేతైర్ హయర్ యుక్త ఇక్కడ ఇంకొక ఇన్సిడెంటల్ డిస్కషన్ ఎన్ని గుర్రాలు ఇయో పెద్ద సమస్య స్థూల బుద్ధి అంటూ వేదాగా ఉంటుంది ఎన్నో కొన్ని గుర్రాలు ఇక్కడ హయ్ బహువచనం ఉంది బహువచనం ఉంటే మూడో వచ్చు ఎనీథింగ్ మోర్ దాన్ త్రీ కూడా బహువచనంలో పడుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నాలుగ ఐదో పెద్ద సమస్య నిల్వాకి అని ఊరొకటి ఉండే వెస్కాన్సన్ స్టేట్ లో నిల్వాకి అని వాళ్ళు అక్కడ దేవాలయ కట్టారు కట్టినప్పుడు ప్రదేశ ద్వారం దగ్గర అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతాబోధ చేసుకున్నటువంటి ఆ దృశ్యాన్ని వాళ్ళు అక్కడ శిల్పంగా తయారు చేసి ప్రయత్నంలో ఉన్నారు ఆ శిల్పాన్ని అక్కడ పెట్టాలి కఠశిల్పం అని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు దానికి ఏదో సమ టూ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఎంతో ఖర్చు అవుతుంది ఆ డబ్బులు కూడా డొనేషన్ కూడా వచ్చేసింది అంత అయిపోయింది ఇప్పుడు శిల్పం పెట్టడమే తర్వాత వెరీ ఫస్ట్ క్లాస్ శిల్పి ఒకడు ఉన్నాడు చికాగోలో వాళ్ళకి దగ్గర చికాగో ఇప్పుడు ఆ శిల్పికి వీళ్ళు ఒక ఫోటోగ్రాఫీ ఇస్తే ప్రకారంగా శిల్పం తయారు చేస్తున్నాడు ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు గుర్రాలు ఎన్ని అని వచ్చింది మీటింగ్ లో గుర్రాలు నాలుగని ఒకళ్ళు అన్నారు ఐదని ఇంకోళ్ళు నాలుగు వేదములు నాలుగు గుర్రములు అని ఇంకో చోట ఎక్కడో చెప్పారు చెప్పవారు హయగ్రీవా చూడండి హయగ్రీవాతారంలో ఆ హయ హయము వేదములను చెప్తుంది అక్కడ మొత్తానికి నాలుగు వేదాలు ఉంటాయి నాలుగు పెద్ద వేదాలు నాలుగు వేదాలు నాలుగు గుర్రాలు ఒక వ్యవస్థ ఉంది దానికి ఏమో ప్రమాణాలు అవి ఉన్నాయి అటువంటిప్పుడు నాలుగు గుర్రాలు ఉండాలి సింబాలిజం కదా కానీ మీరు ఇంద్రియాని హయాహు అన్నారే ఐదు ఉన్నాయి ఇప్పుడు ఐదు గుర్రాలున్నారు ఈ ఈ కమిటీ వాళ్ళు సగం మంది నాలుగు గుర్రాల పార్టీ సగం మంది ఐదు గుర్రాలు కానీ కమిటీలో పది మంది ఉంటారు సో ఈ పది మంది జగన్ లో ఉంటారు రెండు పార్టీల వెరీ కామన్ థింగ్ ఇన్ ఎవరీ టెంపుల్ టెంపుల్ అంటే పాలిటిక్స్ అలాగే ఉంటాయి ఆ కమిటీ అంటే అలాగే ఉంటుంది సమ్ హిస్ ఇస్ హౌ ఏదైనా ఎక్సెప్షన్ ఉంటే సంతోషం సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఈ ఇష్యూని మా గురువు గారికి రిఫర్ చేస్తారు ఆయన నన్ను పిలిచి ఈ టాపిక్ అంతా డిస్కస్ చేయడం ఆయన ఫైనల్ గా వాళ్ళు ఒప్పుకోలేదు నాలుగు ఉండాలనే ప్రపోజల్ కి ఒప్పుకోలేదు ఐదు వాళ్ల ప్రపోజల్ ఒప్పుకోలేదు ఆఖరికి ఆ శిల్పు సెటిల్ చేశాడు ఆ శిల్ప ఏమన్నా అంటే రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయండి మీ శాస్త్రం నాకు తెలియదు కదా నాలుగు తెలిసే రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి ఐదో గుర్రం ఫిట్ అవదని నాలుగే కడతారు కాబట్టి శిల్పం తయారు చేయాలన్నా ఐదోది సమస్య అంటే ఈ ఐదు గుర్రాలు పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఆయన ఉన్నాడో సరే నేను పనిచేస్తాను నాలుగు గుర్రాలు పెడతాను ఐదో గుర్రము అలా కార్నర్ లో వచ్చి ఇట్లా పెడతాను అది అది సెపరేట్ గా పెట్టి స్క్రూ పెట్టి బిగిస్తా సో మీరు నాలుగు సెటింగ్ చేస్తే అది తీసేద్దాం ఇట్ ఓన్ హర్త్ కాబట్టి ఐదు ఉండాలంటే దాన్ని బిగించి మిగిస్తా అని అలా సెటింగ్ చేశాడు అక్కడ సెటింగ్ చేస్తే నేను వెళ్ళా నా షాప్కి వెళ్లి చూసొచ్చా ఈ నైస్లీ పిక్ సో ఇఫ్ యూ వన్ చేసే కొంచెం స్వామిజీ సెటిల్ చేశారంటే నాలుగే ఉండాలి ఐదు కాదు ఎందుకంటే ఇంద్రియాల ఐదైనా ఐదులో రెండింటినీ ఒకటి కింద మజ్జి చేసే సందర్భం ఉంది ఏదంటే రసనము చర్మము ఒక ఇంద్రియం వసనము నాలుక ఇంద్రియం రెండు కలిపి ఒకటి కింద లెక్కలే ఎందుకంటే నాలుక దగ్గర మీకు రుచి తెలుస్తుంది స్పర్శ తెలుస్తుంది నాలుగు వేడిగా ఉంటే స్పర్శ తెలుస్తుంది చల్లగా ఉంటే స్పర్శ తెలుస్తుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ చల్లగా ఉండగానే మీకు రుచి ఉంటుంది ఆ స్పర్శతో కలిపి రుచి కాఫీ వేడిగా ఉంటేనే రుచి స్పర్శతో కలిపే రుచి కాఫీ తలారిపోతే బాగుండదు ఐస్ క్రీమ్ వేడి ఎక్కుపోతే సో కాబట్టి స్పర్శ వసన రెండు కలుసు ఉంటాయి యూ కెన్ నెవర్ సెపరేట్ గా ఇది ఈ సిచ్యువేషన్ ఇస్ వెరీ యునిక్ టు రెండు ఇంద్రియాలని కలిపేసి ఒకటి కింద మనం లెక్క వేసేద్దాం లో కల్పించు ఎందుకంటే రుచి స్పర్శ కలిసి ఉన్నాయి గనక వేడి వేడా ఉంటేనే రుచిగా ఉంటుందని స్పర్శ రుచి కలిసి ఉన్నాయి గనక రసనా దీంట్లో వ్యాపకమైన ఇంద్రియం స్పర్శ రసన వ్యాప్త్యం అంటే లిమిటెడ్ గా ఉంది ఈ వ్యాప్త్యాన్ని వ్యాపకంలో కలిపేస్తే అక్కడ మీకు నాలుగు ఇంద్రియాలు తెలియవు కాబట్టి నాలుగు గుర్రాలు అని సెటిల్ తెశారు కాబట్టి ఎక్కడైనా ఇంద్రియములు గుర్రములు సందర్భంలో కూడా నాలుగే ఉండాలి ఐదు ఉండడం అనవసరం నాలుగే ఉండాలి దట్ ఈస్ ది సింబాలిజం ఎనివే శ్వేతైర్ హయర్ యుక్తే మహతి అది చాలా గొప్ప రథము ఎందుకు గొప్ప రథమైందో తెలుసునా మాధవ పాండవశ్చైవ మాధవుడు పాండవుడు అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధను ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే మన జీవితంలో జ్ఞానము ఉన్నది అనర్థం ఎందుకంటే శ్రీకృష్ణుడు జగద్గురువు కదా యోగేశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడు అంటే జ్ఞానమున్నదే అనర్థం ఎత్ర పార్థోధనుర్ధర అంటే కర్మయోగము ఉన్నది సో జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండూ కనుక మన జీవితంలో ఉంటే అంటే మనం చేసే ప్రతి పని కూడా ఆత్మ జ్ఞానానికి సహకరించేదిగా ఉంటుంది మనం చేసే ప్రతి మనకుండే జ్ఞానము మనం చేసే కర్మలని ప్రభావితం చేస్తూ ఉంటుంది జ్ఞానము కర్మలకు పుష్టిని చేకూరుస్తుంది కర్మలు జ్ఞానానికి పోషకాలుగా ఉంటాయి అలా కాంప్లిమెంటరీ పరస్పరం పోషకంగా ఉంటాయి ఆ స్థితిలో జీవితంలో జ్ఞానము కర్మ రెండూ ఉండాలి జ్ఞానం ఉందండి కానీ మేము ఆ పని చెయ్యము మాకేమో కుదరదు ఆ తెలుసులండి మాకు జ్ఞానం ఆ మాత్రం మాకు తెలుసు కానీ మాకు సందర్భంగా ఉండ్లో చేయటానికి సందర్భం లేదు అంటే జ్ఞానం ఉంది కానీ కర్మతో దానికి సమావేశం కాదా కర్మలు చేస్తాము ఎటువంటి కర్మలు చేస్తాము జ్ఞానానికి తోడ్పడే కర్మలు కాకుండా అజ్ఞానాన్ని పెంచి పోషించే కర్మలు చేస్తాం కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు నిషిద్ధ కర్మలు కామ్య కర్మలు రెండూ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తాయి చెయ్యకూడని పనులు చేయటం తర్వాత కేవలము కామన చేత ప్రేరితులై రాగద్వేషముల చేత ప్రేరితులై పనులను చేయటం కర్మల్ని చేస్తూ ఉండటము ఈ పరిస్థితి అది జ్ఞానానికి విరోధి జ్ఞానానికి విరుద్ధమైపోతుంది కాబట్టి కర్మలు జ్ఞానానికి పోషకాలుగా ఉండాలి జ్ఞానము కర్మలని ప్రభావితం చేసేట్లా పరస్పరము ఉపోద్బలకంగా ఉండాలి జీవితంలో ఈ రెండూ కూడా అదే అర్థం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుర్ధర సో ఈ రథంలో అటువంటి సమావేశము జ్ఞానము కర్మ ఇవంటి యొక్క సమావేశం సమావేశము అంటే పరస్పరము సహకారంగా ఉండాలి అని అలా ఎందుకు అంటే మళ్ళీ ఇంకో పర్టికులర్ కాంటెక్స్ట్ లో జ్ఞానము పనిచేసే ఏరియాలో కర్మ ఉండదు కర్మ పనిచేసే ఏరియాలో జ్ఞానం ఉండదు అలాగంటే కాంప్లికేషన్ ఒకటి ఉంది అందుకోసం కొంచెం కాన్షస్ స్టేట్మెంట్ చేస్తున్నాం ఫస్ట్ సో అలా ఆ రథము లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకుంటుంది అలా లేకుండగా ఈశ్వరుని యొక్క సమావేశం రథంలో లేదనుకోండి ఇప్పుడు ఆ రథం ఎక్కడికి వెళ్తుందో అది హితకరంగా ఉండదు ఆ గమ్యము నరకానికి వెళ్ళిపోతున్నటువంటి రథం ఈశ్వరుడు లేకపోతే దుఃఖంలోకి నరకంలోకి అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది అది మానవ జన్మను పొందినందుకు అది శ్రేయస్కరం కాదు కనుక ఈ రథ దృష్టాంతంలో ఆ విశేషాన్ని మనం గమనించాలి సో శ్లోకం అందాము త్వేతర్హయే మహతి సందనే స్థిత మాధవ్పాండవచ్చివ్యంఖౌ ప్రో అదే సరే ఇంకా కథలో భాగంగా అర్జునుడు శ్రీకృష్ణుడు రథంలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా శంఖములను పూరించినాడు ఎందుకంటే ఒకవైపు భీష్ముడు శంఖారాధన చేశాడు భీష్ముడిని అనుసరించి ఇతర యుద్ద వీరులు ముఖ్యంగా కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా శంఖాలని మురోగిస్తున్నారు అంటే ఇంక యుద్దానికి మేము తయారుగా ఉన్నాము అని ఒక సూచన ఇచ్చేస్తున్నారు కాబట్టి లాస్ట్ మినిట్ లో యుద్దము తప్పిపోతుందేమో అనే సందర్భం ఇంక మనసులో శంకలు ఉన్నట్లయితే ఇంకా అటువంటి శంకలేమీ లేవు యుద్దం ఫైనల్ అనే విషయం నిర్ధారణ అయిపోయింది సో భీష్ముడు స్టార్ట్ చేసేసారు యుద్దాన్ని శంఖాన్ని మురోగించి అంటే యుద్దానికి కొంచెం ఇంకా ఇంటర్మీడియట్ ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి అదర్వైజ్ యుద్దం ఈజ్ ఎక్ట్ ఇట్ ఈస్ ఎ సెటిల్డ్ ఫ్యాక్ట్ యుద్ధం అన్నట్లుగా సో ఆ పరిస్థితిని గమనించి అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా అంటే సరే సెటిల్డ్ రెడీ ఫర్ ఇట్ అని వాళ్ళు కూడా శంఖాలను పూరించున్నారు దివ్యములైన శంఖములు దివ్యములు అంటే చక్కగా ప్రకాశించే శంఖములు అనర్థం లేకపోతే దేవలోకం నుంచి వచ్చిన శంఖములు స్వర్గలోకం నుంచి వచ్చిన శంఖములు అని కూడా చెప్పొచ్చు అలాగే